కనుక ఇదంతా తెలుసు అంతా వివేకము ఎక్కడికక్కడ వివేకము ఉండాలి దీంట్లో మతానికి ఏం సంబంధం లేదు దారులు హనుమంతుడికి ప్రీతి ఎవరు చెప్పాడు హనుమంతుడికి దారిలో ప్రియలు ఇలాంటివి పెట్టకూడదు హనుమంతుడికి దారిలు ప్రీతి హనుమంతుడికి ఏమిటి ప్రీతి సీతాన్వేషణం తప్ప మరేది ప్రీతి కాదని ఎత్ర ఎత్త రఘునాథ తీర్తను రామనామం అంటే హనుమంతుడికి ప్రీతి సీతాన్వేషణ అంటే ప్రీతి అంతేగాని గారులు పాయసాలు ఇది కాదు ప్రీతి అవన్నీ సెకండరీ మనం కూడా ఆహారము ఎగల నాకు ఇది ప్రీతి అది ప్రీతి అనకూడదు ఏదో ఆ సమయానికి దేహానికి కొంత తిండి పారేస్తూ పోతూ ఉంటుంది ఆ దృష్టిలో పడిపోవాలి కాబట్టి ప్రాణమయ కోశాన్ని దానికి సంబంధించి ఇదంతా తిందంటే ప్రాణమయ కోశానికి సంబంధించిన మీమాంస అందుకోసం నేను మీకు వివరంగా చెప్పా మీకు మీకు ఒక రహస్యం చెప్పేస్తున్నా సన్యాసాశ్రమంలో ఉన్న రహస్యం ఏమిటో చెప్పంటారా సన్యాసాన్ని వాడు నిర్వహించగలిగాడు అంటే అది ఎప్పుడు నిర్వహించగలుగుతాడంటే తిండి మీద వ్యామోహం లేకపోతేనే నిర్వహించగలుగుతాడు నాకు ఫలానా తిండి కావాలి ఫలానా రుచి కావాలి అన్నాడే వాడి సన్యాసాశ్రమం ఆ నుంచి బరువే అవుతుంది ఎందుకంటే ఒకప్పుడు విందు ఇంకొకప్పుడు మందు అన్నట్టుగా ఉంటుంది సన్యాసంలో అనేక రకాలు ఉంటాయి ఈ పొద్దున్న తిండి మధ్యాహ్నం మారిపోతుంది మధ్యాహ్నం తిండి రాత్రికి మారిపోతుంది రకరకాలు ఉంటుంది ఒకప్పుడు ఫుడ్ పాయిజన్ అయిపోతుంది ఇవేమో అవుతూ ఉంటాయి తిండి మీద వ్యామోహం లేకుండగా అది ఒక ఇష్యూ కానే కాదు అది నా స్వరూపంలో భాగమే కాదు అది దేహానికి ప్రాణమయ కోశానికి అన్నమయ కోశానికి చెందిన గాథ తప్ప దట్స్ సోరీ డజన్ బిలాంకి ది స్వరూప అనేటువంటి వివేకము గట్టిగా ఉంటేనే వాడు సన్యాసాన్ని నిర్వహించగలుగుతాడు మనోమయ కోశము అవన్నీ తర్వాత అసలు ముందు దేహంతో ప్రారంభం కాబట్టి ఇది ప్రాణమయ కోశము ఇది ప్రాణ మూమెంట్ ఆత్మస్వరూపంలో చలనం ఉండదు దేని ఎందు చలనం ఉంటుందో అది మీ స్వరూపము కాదు ఆత్మస్వరూపం కూటస్థం ఈ ప్రాణమయ కోశము ఇది అలా ఎప్పుడూ చెలిస్తూనే ఉంటుంది ప్రాణం పోయే వరకు చెలిస్తూనే ఉంటుంది అంచేతనే మీరు ఏ ఏ స్కానింగ్ చేసినా ఏవో బయటపడుతూ ఉంటాయి ఎందుకంటే అన్నీ చెలుస్తూ ఉంటాయి లోపల ఏది స్కాన్ చేసినా ఏదో ఒకటి బయటపడుతూ ఉంటాం చెలుస్తూ ఉంటాయని నేను కాబట్టి ఇది ప్రారంభం ఇంకోసారి చెప్దాము పంచీకృత భూతోర్థహ పంచీకరణము చేయబడిన మహాభూతముల నుండి పుట్టిన స్థూలదేహ స్థూల ఓహో స్థూల దేహ అనమాట స్థూల అన్నసక సత్ అన్నమయోషము అనే పేరు గలది అగును ప్రాణాతు ప్రాణమయకమైతే లింగేంగశరీరమునందలి ప్రాణ ప్రాణాపాన వ్యానోదానసమానములచే కర్మేంద్రియ సహ చేతులు కాళ్ళు మొదలైన కర్మేంద్రియములతో బాటు స్యాతు ఉండును అంటే ఈ ఐదు ఐదు కలిసి ప్రాణమయ కోశము ఆగు శ్యాత్పంచీకృత భూతోత్ దేహస్థూలోన్న సంజ్ఞక లింగేతు రాజసై ప్రాణై ప్రాణకర్మేంద్రియ సహ సాత్వికైర్ధీంద్రియస్ సాకం విమర్శాత్మా మనోమయ సాకం విజ్ఞానమయో ధీర్ సాత్వికైర్ధీంద్రియ సాకం విమర్శాత్మా మనోమయ సాకం విజ్ఞానమయోధీర్నిశయాత్మక సాత్వికైంద్రియ సాక విమర్శాత్మా మనోమయ సా విజానమయ నిశ్చయాత్ సాత్వికై సత్వము నుండి పుట్టిన ీంద్రియ సాకం జ్ఞానేంద్రియములతో కూడి విమర్శాత్మ సంకల్ప వికల్పములు లక్షణముగా గలది మనోమయ మనోమయ కోశము అగును ఇప్పుడు మనోమయ దగ్గర వచ్చాం దీంట్లో మనస్సు ఉంటుంది ఐదు జ్ఞానేంద్రియాలు ఉంటాయి మనస్సు అంటే ఎటువంటి మనస్సు చెప్తారు ఐదు జ్ఞానేంద్రియములు ఏమిటి శబ్దమును తెలిసే చెవి చెవి అంటే ఈ చెగోడీ కాదు అది ఇంద్రియం ఎప్పుడు మీరు ఇంద్రియమును స్థూలంతో చూసుకోకూడదు స్థూలం ఇక్కడ బోను దాని లోపల చిల్లు ఇక్కడ ఏదో అకా ఆకారము దానికో అలంకారము ఇదంతా స్థూలం మనం దాని గురించి చెవి అంటే అది పెట్టకూడదు చెవి అంటే లోపల కర్ణభేరి అందు ఒక కర్ణభైరి వెనకాల లిక్విడ్ ఉంటుంది దానికి ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ కర్ణభైరి కదిలినప్పుడు ఎలక్ట్రిసిటీ పుడుతుంది అగో అది చెవి ఆ ఎలక్ట్రిసిటీకి ఒక బ్రెయిన్లో ఓ సెంటర్కి కనెక్షన్ ఉంటుంది ఆ బ్రెయిన్ సెంటర్తో సహా కలుపుకుంటే చెవి దానికి చాలా సూక్ష్మమైన శక్తి ఉంటుంది ఇంద్రియ శక్తి చాలా గొప్పది మీరు ఆలోచించండి ఇది మాంసమే ఇది మాంసమే దీని బయట మాంసమే లోపల మాంసమే ఇక్కడ గుడ్డ ఇక్కడ మీకు దూది పెట్టేసి ఈ బయట సెంటు రాశారనుకోండి ఏమవుతుంది ఏదో చివ చెవగాడుతున్నట్టుంటుంది తప్ప ఏవి తెలియ తెలి దీనికి ఏమీ తెలియదు ఏ ఇక్కడ సెంటు ఎలా ఇలా రాశారనుకోండి అయితే ఇక్కడ దూది పెట్టి చెక్కేకి సెంట్ రాశారనుకోండి ఏమవుతుంది ఏమే ఏదో జిడ్డు ఉన్నట్టు ఉంటుంది ఏమీ అవ్వదు అలా కాకుండా దూది పెట్టకుండగా అక్కడెక్కడైనా సెంటు సీసా ఓపెన్ చేశారనుకోండి తక్కువమని రేట్ రోజు సెంట్ అని తెలిసిపోతుంది తక్కువని తెలిసిపోతుంది అంటే ఇదీ మాంసమే ఇది మాంసమే ఆ తెలుసుకునేది ఎక్కడున్నది ఈ సైనస్లో లేదు లేకపోతే ఇలా కంఠంలోకి వెళ్తుంది ఆ నాళమాలు లేదు మళ్ళీ ఈ ముక్కు పుట్టడం దగ్గరికి ఇది ఈ బోల్లో లేదు ఈ చిల్లులో లేదు అక్కడ లోపల ఉంది అంత సూక్ష్మంగా ఉంటుంది మరి లోపల మాంసం ఉంది కదండి ఆ మాంసంలో ఉంది మాంసం కూడా కాదు ఇంద్రియము అంత సూక్ష్మంగా ఉంటుంది ఇంద్రియ అంత సూక్ష్మంగా ఉంది ఈవెన్ కూడా ఇప్పుడు చేయ కదలడం లేదంటాడు అనుకోండి చేయ నంబైపోయి అంటే నమ్మైపోవడం అంటే ఏంటి తెలుగులో కిమ్మిరిగా అయిపోయి అది కదల కదలదు వీడు చేయి ఇలా కదుపుదాం అనుకుంటాడు కదపలేడు తిమ్మిరి ఎక్కిసింది అంటే అర్థం ఏమిటి అలాగే ఉంది కానీ దాంట్లో ఉన్న హస్తమనే ఇంద్రియము కర్మేంద్రియము అది స్తబ్దమైపోయింది అనమాట అది స్వచ్ఛ పడిపోయినట్టు అయిపోయిందనమాట ఆ తిమ్మిరి కొంచెం రెండు నీళ్లు చలితే ఆ తిమ్మిరిపోతే మళ్ళీ చేయగలుగుతుంది కాబట్టి కర్మేంద్రియం కూడా సూక్ష్మంగా ఉంటుందండి నా అభిప్రాయం అది ఇంకా జ్ఞానేంద్రియం మాట చెప్పేదే ఉంది కాబట్టి ఐదు జ్ఞానేంద్రియములు ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తూ ఉంటే జ్ఞానాలని లోపల ఉండే అంతరింద్రియానికి సమర్పిస్తాయి ఆ అంతరింద్రియం ఏం చేస్తుందంటే విమర్శ విమర్శ అంటే రెండు తెలుసుకోవడము అంటే స్థూలంగా తెలుసుకోవడం ఇది సీస దానికి బుద్ధక్కర్లా దానికి మనస్సు చాలు ఈ సీసాలో నీళ్లు తాగడానికి ఉపయోగిస్తాయి దీనికోసం బుద్ధి ఉంది ఇవ్వది ఇదంతా మనస్సు సంకల్పం నీళ్ళు చూసిన వెంటనే దాహం ఇస్తుంది నీళ్లు తాగాలి అని వీడు అనుకుంటాడు అనుకుంటే తాగడం కుదరదండి మీరు అసంకల్పితంగా తాగినప్పుడు కూడా మీకు తెలియకుండా తాగినప్పుడు కూడా మనస్సులో ఒక భాగము సంకల్పించే మీరు నీరు త్రాగుతారు కాబట్టి అది విమర్శ అంటారు అంటే తెలుసుకు తెలుసుకుంటూ ఉండుట సింపుల్ కాగ్నిటివ్ స్కిల్ సింపుల్ కాగ్నిషన్ దాన్ని విమర్శ అంటారు చిన్నపిల్లల్లో ఉండదు ఎందుకంటే వాళ్ళలో ఇంకా మనస్సు నిర్మాణం కాలేదు ఆ తర్వాత సందేహములు సంశయం ఉంటుంది ఏమిటి ఈ నీరు త్రాగాల వద్దా ఆ పని చేయాలా వద్దా అన్ని సంశయాలే తెల్లారిస్తే మనం నిద్రపోయే వరకు కూడా ఇప్పుడు పడుకోవాలా తర్వాత పడుక్కోవాలా అది కూడా సంశయమే మనిషికి అన్ని సంశయాలు ఉంటూ ఉంటాయి అంటే మనసు తోట ఊగిసలాడుతూ ఉంటుంది కాబట్టి ఏదో నిశ్చయ స్థితి మినహాయించి ఊగిసలాడే స్థితి ఒకటి ఉంటుంది ఇటాటాటా ఇటా ఊగిసలాడే స్థితి ఉంటుంది కదా అది చాలా ఎక్కువ ఉంటుంది కొంతమందిలో వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు కొంతమందిలో అది చాలా ఆ ఊగిసలాడే స్థితి చాలా తక్కువ ఉంటుంది నరేంద్ర మోడీ గారి లాంటి వాళ్ళకి ఊగిసలాట్లే ఉండవు పోతూ ఉండడమే అలాగా గిలాటే ఉండదు కాదండి వాళ్ళందరూ మిమ్మల్ని తిడతారంటే తిట్టుకుంటే తిట్టుకుని తిట్టుకునేవాడు నువ్వు చూసి నేనెందుకు నా పని ఏమో అనుకోవాలి అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ఎదరివాడు ఎంత ఎక్కువ తిరిగితే అంత ఉల్లాసం అనమాట దేవల్లవన్నీ కూడా ఎంత గట్టిగా తిరిగితే అన్ని దీవెనలు చూడండి ఆయన్ని పదేళ్లు తిట్టారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు మళ్ళీ ఎలక్షన్స్ ముందు తిట్టారు ఆ ఎలక్షన్ నెగ్గాడు మళ్ళీ ఇంకో ఎలక్షన్ ముందు తిట్టారు మళ్ళీ నెగ్గాడు తిట్టినప్పుడల్లా నెగ్గుతూ ఉంటారు ఇప్పుడు ఢిల్లీలో ఆయన్ని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టుతున్నారు కేసు దాచుకుంటున్నాడు ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ పదవి వస్తాడా ఏమి అంటూ మర్యాద అనేది లేకుండా తిట్టిన కదా రేపు చూద్దాం ఏమవుతుందో తిట్లన్నీ దీవెనలు ఈ సత్యం తెలుసున్నవాడు జీవితంలో పైకి వస్తాడు కాబట్టి సో అంటే వాళ్ళ బుద్ధి నిశ్చయాత్మిక బుద్ధి చాలా బలంగా ఉంటుందన్నమాట కొంతమందిలో ఆ బుద్ధి నీరసంగా ఉంటుంది మనస్సు సంకల్ప వికల్పం ఇటు అటు అటు ఇటు అది బలంగా ఉంటుంది ఇది ఉంటుందో అది ఉంటుంది ఏది బలము ఉన్నదో అవి ఎక్కువని ఉంటుంది కాబట్టి సింపుల్ కాగ్నేటివ్ మెకానిజం టుగెదర్ విత్ డౌట్స్ ఈ స్కాల్డ్ మనహ అది మనోమయ కోశము తెలిసిందండి ఇంకా ఈ అంటే టగదర్ విత్ ది ఫైవ్ జ్ఞానేంద్రియాస్ జ్ఞానేంద్రియాలు లేకపోతే కార్మికేక నుంచి వస్తుంది ఇంకా విజ్ఞానమయ కోశం దగ్గరకు వద్దాం అక్కడేమిటి ఇవే జ్ఞానేంద్రియాలు మళ్ళీ ఇవి ఉండాలి ఇవి రెండు రెండు వైపు లోపం చేస్తాయి ఎందుకంటే మనస్సన్నా అంతఃకరణమే బుద్ధన్నా అంతఃకరణమే అంతఃకరణమునకు ఈ బాహ్యకరణములు కలిసి ఉంటాయి కాబట్టి ఇవే జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని అందజేస్తూ ఉంటాయి అందజేస్తూ ఉంటే ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి తెలుసుకుంటుంది నేను చెప్పాను చూడండి బూరి ఈ బూరి సంగతి ఎలా వచ్చిందంటారేమో నాకు నేను మొన్న కాకినాడ అది యాత్ర చేసి వచ్చినప్పుడు బూరిలో వడ్డించారు ఆ బూర్ల మీద ఉన్నటువంటి కార్బన్ చూశాను నేను చూసి ఇది ఈ కార్బన్ కార్బనైజేషన్ బాగా అయింది అని నేను అనుకున్నా ఇక దాని బుద్ధి ఇది తినాలా అనుకున్నా అది మనస్సు వాళ్ళు ఏదో అనుకుంటారు ఒక ఊరే కదా అని దుంపేసుకుని తినేశాను అది మళ్ళీ బుద్ధి కాబట్టి ఇలా వలస్సు బుద్ధి బుద్ధి వలస్సు వీటన్నిటికీ జ్ఞానేంద్రియంతో కనెక్షను మీరు సందేహంలో ఉన్నప్పుడు కన్ను నిశ్చయించినప్పుడు కన్నే సందేహంలో ఉన్నప్పుడు నాలుక నిశ్చయించినప్పుడు నాలుకే ఇది కన్ను నాలుక అన్నది అన్నిటికీ రెండు అవస్థలకే సమానం తెలిసిపోయింది కదండి కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇదిగో ఇది మనస్సు అని తెలుసుకుంటూ ఉండాలి ఇది మనస్సు మీకు ధ్యానం కూర్చున్నారనుకోండి మనస్సు నిలబడలేదు ఇదిగో ఇది మనస్సు అంతే అంతే చేయాల్సి అయ్యో ధ్యానం కుదరలేదు అనుకున్నారనుకోండి అంటే మీరు అప్పుడే మనస్సుతోటి తాదాత్మ్యం అయ్యారనమాట మీకు అప్పుడే మనస్సులో చిన్న బెంగోహట వచ్చేసిందనమాట ధ్యానం కుదరట్లేదు అనగానే ఘర్షణ వస్తుంది నేను చేయాల్సినంత ధ్యానం చేయలేకపోతున్నాను అని ఘర్షణ వస్తుంది ఘర్షణ వచ్చిందంటే మీ ధ్యానానికి ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ ఆగింది అని అర్థం మళ్ళీ ఎప్పుడు ప్రోగ్రెస్ వస్తుంది మీరు ఆ ఘర్షణ నుంచి బయటపడ్డాక ప్రోగ్రెస్ వస్తుంది ఘర్షణ నుంచి బయటపడ్డానికిలాగా ఇదిగో ఇది మనస్సు ఈరోజు మనస్సు ఇది చంచలంగా ఉన్నది ఇది చలనంగా లేదు ఇది మనస్సు ఇదిగో రా ఇది మనస్సు Don't identify with the mind. Be aware of the mind. That is Vivekam. If you have a person who has a Japa, or a Dhyana, you have identified with the mind. Right? That is Vivekam. If you don't have a Japa, there is a human being. There is a human being. There is a human being. There is a human being. That is why, సరిగ్గా ధ్యానాన్ని కూర్చుందామంటే ఎవడో ఫోన్ చేశాడు ఆ ఫోన్ చెప్పి ఆ ఫోన్ మాట్లాడి ధ్యానాన్ని కూర్చునేప్పటికీ ఇవాళ కాలేదు అదంతా మనస్సే అదంత మనస్సు మీరు కాదు కాబట్టి చింత చేయాల్సిందేం లేదు రేపు ధ్యానం బాగానే ఉంటుంది ఫోన్ బంద్ పెట్టి కూర్చున్నారనుకోండి చక్కగా ఉంటుంది ధ్యానం ఫోన్కి ఫోన్ మాట్లాడేసేయాలి ధ్యానానికి ధ్యానం వచ్చేసేయాలంటే దానిపైరే సంసారం కదా కాబట్టి ఇవ ఇది మనస్సు మనస్సుతో ఐడెంటిఫై చేయకుండా ఉండడమే మీ ప్రజ్ఞంతా అక్కడ చూపించాలి మనస్సుతో ఐడెంటిఫై అవ్వకూడదు దాంతో ఒక ఆయన ఈ ధ్యానము అది బాగా చుట్టు మెడిటేషన్ అవి బాగా చేసి నాతో అన్నాడు ఈ మధ్యన ఈ మెడిటేషన్ పుణ్యము ఏమో నాకు తెలియదండి సెంటిమెంట్ లేకుండా పోయింది ఇది మంచిగా చెడ అని అడిగాడు సెంటిమెంట్ ఉండదు ఆ సెంటిమెంట్ ఉండదంటే ఇప్పుడు సపోజ్ ఎవరోలో పోయారనుకోండి శుభం ఈశ్వరుని యొక్క అనుగ్రహం అనిపిస్తుంది తప్ప అయ్యో వావో ఉండదు సెంటిమెంట్ ఉండదు ఈ సెంటిమెంట్ లేకుండా తయారైపోయాను నేను ఆ వాళ్ళు కూడా అంటున్నారు ఏ సెంటిమెంట్ లేకుండా ఉన్నాడు వీడని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఇది మంచిగా చేడా అని అడిగాడు చాలా మంచిగా అయితే తప్పుడు చింత చేయకమ్మా యూ ఆర్ డూయింగ్ వెరీ వెల్ అని చెప్పాను ఎందుకంటే సెంటిమెంటాలిటీ అన్నది ఏమిటో తెలుసునండి అంటే మీరు మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెందినప్పుడు ఉండే స్థితే సెంటిమెంటాలంటే ఇప్పుడు ఎవడైనా అనారోగ్యంగా ఉన్నారన్నారనుకోండి అయ్యో పాపం మా వాళ్ళకి అనారోగ్యం వచ్చేసింది ఉంటే సెంటిమెంట్ పెట్టుకుంటే ఏమైనట్టు అనారోగ్యంగా ఉన్నారని తెలియగానే ప్రేమ ఉండాలి అయ్యో పాపం వాళ్ళకి మనం ఏదైనా చేయగలుగుతామా ఈ అనారోగ్యం పోయే ఉపాయం ఏమైనా నేను చేయగలుగుతానా అది ప్రేమ అంతేగాని ఊరికే కళ్ళ నీళ్లు పెట్టేసుకుని సెంటిమెంట్లు పెట్టేసుకుని ఎందుకు కదా సెంటిమెంటు ఈ సెంటిమెంట్కి దృష్టాంతం నేను సరైన చెప్పలేకపోతున్నాను బట్ మీకు యు గార్ట్ ది పాయింట్ కాబట్టి సెంటిమెంటాలిటీ అంటారు అనవసరం సెంటిమెంటాలిటీ అక్కర్లేదు సో ఇప్పుడు గురువు గారు ఉన్నారనుకోండి మా గురువు గారు గురువు గారని అలా అడ్డపడిపోతూ ఉంటే అది సెంటిమెంటాలిటీ అవ్వచ్చు అలా కాకుండా గురువు గారు చెప్పిన ఉపదేశాన్ని మనం గ్రహించాలి దట్ ఈజ్ డిఫరెంట్ ఎదు మాటవలసిన దృష్టాన కొంతమంది ఏం చేస్తారు మా గురువు గారిని మేము పల్లకీలో ఊరేగిస్తాము అని వాళ్ళు ఏమో పల్లకీతో సహా వస్తారు అంటే సరే అంటాడు అది చూడండి కదా ఈ దిక్కుమాల దేహాన్ని పల్లకీలో కూర్చోబెట్టడము దానికి అలంకారాలు ఆ మీరు నన్ను మోయడము ఇదంతా అనవసరం అని చెప్పేసి చెప్పొద్దండి లేదా మీరు చదువుకున్న పంచకోశం వివేకం ఇదేనా అని చెప్పద్దు అని సరే నేను వెళ్ళి పల్లకీలో కూర్చుంటే వీళ్ళు మోస్తూ ఈ మధ్య నాకు గజారోహణమైందని ఒక ఆయన ఆల్బం చూపించారు ఎందుకండి గజారోహణం ఆ ఏనుగు మీద ఎక్కడం అనవసరం కదా సంక్రాంతి కనుమనాడు ఎద్దు నాలుగు కాళ్ళ మధ్యలోంచి నుంచోటు వెళ్తే సకల శుభంలో కలుగుతాయి అనే వాళ్ళు మొదలుపెట్టారు మొదలుపెట్టేప్పటికీ అక్కడ పల్లెటూళ్ళో ఒక ఎద్దు అలా నిలబెట్టేసి దాన్ని కథలని ఇవ్వకుండా వీళ్ళందరూ లాగా మూర్ఖత్వం పాపం ఆ ఎద్దుని అలాగా ఇబ్బంది పెట్టేయటం ఎంత తప్పది సంక్రాంతి అంటే కదా సంక్రాంతి అంటే మీకు చేసుకోవాలి సంక్రాంతి ఎద్దు సంక్రాంతి దాని బుధుడి మీద పెట్టేసి దాన్ని తోలేస్తో దాని మీద నిలబడిపోయి మేము సంక్రాంతి చేస్తున్నాము ఇది మాకు అంగిచారంగా వస్తుంది మా వంశాచారము ఆంధ్రుల పండుగ అంటే ఇది ఇదే ఆంధ్రుల పండుగ ఎద్దు భుగం మీద కారు పెట్టడం పండగ అది తప్పు కదా అది ఈ దురాచారములన్నీ కూడా పోవాలి జల్లి కట్టు అన్నాం పశు సంతతిని అలాగే హింసించటం పండుగల పేరుతోటి చాలా తప్పుది ఎనీవే ఇదంతా డైగ్రెషను ది పాయింట్ ఈజ్ మనస్సుతోటి సెంటిమెంటాలిటీ ఉండద్దు సెంటిమెంటాలిటీ ఒకవేళ మీకు తగ్గిందనుకోండి తగ్గితే దగ్గర I am not saying uh, be like cut-and-dry in the one-man-n-a-sitra-yem kaadu. Be loving. That is enough. You need not be sentimental. It is enough that you are loving. Uruke bodham edu bodham betteshi, kalam and nilu betteshu kundi upeyogu nevandhi valaki cheshi, sarvishyavana honke cheyarik prayama toot. So, ee vithanga manaswune iti koshyamu ane vivekantho shodanam dhwara, vikayavutun nante manumaya koshyam tootri distance osun. Adi kashhta onee. దాన్ని మీరు అభ్యాసం చేయాలి ఇంకా విజ్ఞానమయ కోశం అందాము తైదేవ ఆ ఐదు జ్ఞానేంద్రియములతోటే కూడుకుని నిశ్చయాత్మిక నిశ్చయము అనే లక్షణము గల బుద్ధి విజ్ఞానమయ విజ్ఞానమయ కోశము అనబడుము కాబట్టి నిశ్చయాత్మిక అంటే దాన్ని స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సంస్కృతం భాష గ్రామరు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి అది బుద్ధి అది తెలిసేప్పుడు కూడా ఇప్పుడు చూస్తే కదా తెలిసి ఇది చూడకుండా భాష ఎలా ప్రింటెడ్ బుక్ చూసినప్పుడే భాష తెలుస్తుంది కాబట్టి బుద్ధింద్రియ జ్ఞానేంద్రియముల యొక్క సహకారము అక్కడ కూడా అవసరమే కాబట్టి జ్ఞానేంద్రియములు మనస్సుకి బుద్ధికి కామన్ విమర్శాత్మిక విమర్శాత్మకం మన నిశ్చయాత్మిక బుద్ధి ఓకే ఇది బుద్ధి అన్నది విజ్ఞానమయ కోసం ఇంకోసారి అన్నాం సాత్వికై సత్వగుణము నుండి పుట్టే ధీంద్రియై జ్ఞానేంద్రియములతో గూడి విమర్శాత్మ సంకల్ప వికల్పముల రూపములో నుండే అంతఃకరణము మనోమయ మనోమయ కోశము అగును తైరేవ అవే జ్ఞానేంద్రియములతో గూడి నిశయాత్ నిశ్చయము అనేక్షణముగల ధీ బుద్ధి విజ్ఞానమయ విజ్ఞానమయకము అగును సాత్వికైర్ధీంద్రియ సాకం విమర్శాత్మా మనోమయ ైరే వసాకం విజ్ఞానమయోధీర్ నిశ్చయాత్మిక ఒక చిన్న మెడిటేషన్ చేద్దాం మెడిటేషన్ అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి మెడిటేషన్ అంటే లోకంలో అభిప్రాయం ఏముందంటే ఏదోలాగా సమాధి అని ట్రాన్స్ అని ఇలాంటివి ఏవో ఉన్నాయి లెబిటేషన్ అని ఎవేవో అభిప్రాయాలు ఉన్నాయి ఈవెన్ వేదాంత విద్యార్థులు కూడా ఇది పాఠమే తప్ప ఇది పాఠం కదా మెడిటేషన్ అంటాడేమిటినా అనే డౌట్ వేదాంత విద్యార్థులకు కూడా కలగచ్చు మెడిటేషన్ అంటే ఏమిటో చెప్పంటారా సీన్ ద ట్రూత్ యాజ్ ట్రూత్ ఈజ్ మెడిటేషన్ ఉన్నదాని ఉన్నట్టుగా చూపుతా ఇప్పుడు దేహం ఉందనుకోండి దేహమును నేను అని చూస్తే అజ్ఞానము ఆ అ జ్ఞానం నుంచి బయటపడుట కొరకై ఇది దేహము అని మీరు దర్శించారనుకోండి అలా దర్శించటం ఇది దేహము అని దర్శించటం అంటే దర్శించడం అంటే ఇలాగా కళతో చూసేది ఏం కాదు కదా బీ అవేర్ ఆ జ్ఞాన మీ మీరు జ్ఞానస్వరూపుడు మీ జ్ఞానంలో దేహము విషయమవుతూ ఉంటుంది అంటే మీ జ్ఞానంలో దేహం తెలుస్తూ ఉంటుంది బి అవేర్ ఆఫ్ ది బాడీ బీ అవేర్ ఆఫ్ ది బాడీ ఎప్పుడైతే మీరు దేహమును జ్ఞానంలో విషయంగా చేసి అలా తెలుస్తూ ఉంటారో అప్పుడు తెలివియే స్వరూపముగా గల మీకు ఆ దేహమునకు జ్ఞానంలో విషయమైన దేహమునకు మధ్యన ఉన్నటువంటి తేడా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అదే మెడిటేషన్ దట్ ఈజ్ మెడిటేషన్ కాబట్టి సీయింగ్ ది ఫాల్స్ ఎస్ ఫాల్స్ ఈజ్ మెడిటేషన్ కాబట్టి మెడిటేషన్ అంటే వేదాంతిక్ మెడిటేషన్ అంటే అది తత్వప్రధానంగా ఉంటుంది తప్ప దానికి ఏవో ఏవో చెలవలు పొలవులు కలిపి మనం అలా పెట్టుకోకూడదు స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నాం అంతేకాదు ఇక్కడ ఒక చిన్న మెత్త మెత్తలాంటిది ఒకటి పెరగడం వంటిది పెట్టుకున్నారు వారు మెడిటేషన్ చేస్తుంటే అలా పైకి లేచింది వీరందరూ చూస్తున్నారు అలాంటివి పెట్టుకోకూడదు ఈ మధ్యన వాళ్ళు ఈ పైకి లేవడం మీద ఒక కార్యక్రమం చూపించారు వాళ్ళు ఈ పైకి లేవడం ఇలా గాలిలో కూర్చోవడం ఇదంతా కూడా దట్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్ వాడు వాడు ప్రూవ్ ప్రూవ్ చేస్తాడు ఇప్పుడు నేను ఇలా కప్పేసు కూర్చుంటాను మొత్తం అంటాను కప్పేసు కూర్చొని ఇలా కూర్చుంటాను తక్కువ అలా పైకి లేచుకుంటాం పైకి లేస్తే మీరు అనుకుంటారు అమ్మ బొయ్యి పైకి లేచేసుకుని అక్కడ ఏదో లేబర్ ఏదో పైకి అర్థం ఎందుకంటే ఇంత పొడుగు శాల్వా కప్పేసు కూర్చుంటే ఏ లేవరో కనపడదు ఇక్కడ బటన్ పెట్టుకుంటాను ఇలా కూర్చుంటాను ఇలా కూర్చున్న ఆ బటన్ కొద్దిగా నొక్కుతాను ఓకేసారి బయట వేసుకుందండి అలాంటివి బోర్డు ఉన్నాయి విమానంలో ఉండిన సీట్లన్నీ లాగే ఉంటాయిగా కాబట్టి అదేదో పెద్ద తెలివితేటలు ఏవక్కర్లేదు దానికి సరైన ఇంజనీర్ని పట్టుకుంటే చేయించుకోవచ్చు ఒకటి కాబట్టి మెడిటేషన్ అంటే స్పష్టమైన అవగాహన సీయింగ్ ది ట్రూత్ ఎస్ ట్రూత్ ఈజ్ మెడిటేషన్ సీయింగ్ ది ఫాల్స్ ఎస్ ఫాల్స్ ఈజ్ మెడిటేషన్ Being aware of anything, be aware, we will androho ekkada pārthamu in to Nauru, and be aware. That is meditation. Thilisena ndai? Is sitting posture edhe te galado, dhanini sakramanga unchukun utta. Adhi sakramanga unna di. అని తెలుసుకుంటూ ఉండుట అదంతా కూడా మెడిటేషన్లో భాగమే అది తర్వాత మెడిటేషన్ ఆరంభమవుతుంది అని అనుకోరాదు మీరు ఎప్పుడైతే నిటారుగా కూర్చున్నారో ఎప్పుడైతే మీకు ఆ ఎలర్ట్నెస్ ఆ సావధానత వెంటనే మీరే చూడొచ్చు మీ మనస్సులో ఉండే సంకల్పంలో ప్రవాహం బాగా తగ్గిపోతుంది మీరు సావధానులై ఓపెన్ మైండ్తో అలాగా ఆకాశ నిర్మలమైన తెలివి రూపులై తెలివి స్వరూపముగా గలవారై ఉండుట అది ఆసనము ఆసనమే ధ్యానము ధ్యానమే ఆసనము జ్ఞానమే నా స్వరూపము తెలివి జ్ఞానముంటే తెలివి తెలివియే నా స్వరూపము ఈ తెలివిలో ఏదైనా తెలుస్తూ ఉంటుంది ఘట అంటే ఘటము తెలివిలో తెలిసింది పుస్తకము అంటే పుస్తకం అనే వస్తువు తెలివిలో తెలిసింది కుడి కాలుతో మొదలుపెట్టి చీలమండ మణికట్టు మోకాలు తొడ కుడికాలు కుడికాలు తెలుస్తూ ఉంటుంది అంటే తెలివి కుడికాలు మీద ఫోకస్ అయి ఉందనమాట తెలివి అంచేతనే కుడికాలు తెలుస్తూ ఉన్నాయి ఆ విధంగా తెలివి ఫోకస్ అయినప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంటుంది మీరు గమనించొచ్చు ఇంకా థాట్స్ ఏమి ఉండవు అంత సింపుల్ అది కుడి కాలు మీరు ఇంకోటి కూడా గమనించొచ్చు కుడికాల మీద ఫోకస్ బాగా తీక్ష్ణమైన ఫోకస్ ఆ ఏకాగ్రత వచ్చినప్పుడు ఇంచుమించుగా కుడికాలే ఉంటుంది ఇంకా మిగతా దేహం లేదా అన్నట్టు ఉంటుంది మిగతా దేహము అలా లేలగా ఉంటుంది తప్ప ప్రధానంగా కుడికాలే ఉంటుంది ఎడమ కాలు మళ్ళీ బ్రేళ్ళు చీలమండ మణికట్టు అలా డెలివరేట్గా చేయాలి మోకాలు తొడ ఎడమ కాలు ఈ రెండు కాళ్లతో సహా పొత్తి కడుపు క్రింది భాగము ఇది పృథివీ ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మట్టియే మట్టియే ఇంకో రూపంలో ఉంది పృథివీ పొత్తి కడుపు అర్థమే ఆపహ నీరు పొట్ట తిందిం తిందిం తింది తిందిందిం ఏపు వాయులి కంఠము ఆకాశము నూరు ఆకాశం కళ్ళు ఆకాశం చెవులు ఆకాశము బొట్టు పెట్టుకునే కనుబోమాల మధ్య చోటు ఆకాశం అంటే ఒకసారి కంఠం నుండి పైనంత ఆకాశం ఇది స్థూల దేహం స్థూలదేహం కాళ్ళు ఇంద్రియము కర్మేంద్రియము చేతులు పట్టుకుంటాయి కర్మేంద్రియము నోరు కర్మేంద్రియము మాట్లాడేది గాలిని పీల్చడం లోపలికి వెళ్ళినప్పుడు అపానము బయటకు వచ్చినప్పుడు ప్రాణము కంఠంలోనే దప్పిక ప్రాణము పొట్టలోని ఆకలి ప్రాణము ఇది ప్రాణమయ కోశము ఎలాగా నూరు తెప్పిక చేతులు ఆకలి కాళ్ళు శ్వాస మళ్ళీ కాళ్ళు చేతులు ఆకలి దప్పిక నోరు శ్వాస ప్రాణమయము శాంతిశాంతిశాన్ని రిలాక్స్ విశ్రాంతిగా కూర్చోవాలి అవకాశం ఉన్నప్పుడు అన్నమయము ప్రాణమయము వీటిపై ధ్యానం చేయాలి అంత సరళమదే కేవలము వాటిని ఆ విధంగా తెలియబయే ధ్యానం Be aware. Be aware. Don't think. Just be aware. Thinking ande vikshayapamu. Aware ande dhyanam. Aware of what? Aware of what is. Yedi mundo danini teni uta. Ade dhyanam. ఈ ్యానం చేసినప్పుడు మీకు ఫలానా అనే వ్యక్తిత్వం ఉండదు కేవలము తెలివి అయి ఉంటారు వ్యక్తిత్వము లక్షణాలన్నీ పోతాయి తెలివి అయి ఉంటారు అదే స్వరూపం నెల్లగా కన్నులను తెరవాలి